ైదు దాసోహమనుబుద్ధి తల తలచరు దానవులు ఈసులకే పెనగేరు ఇప్పుడూ కొందరు హరి చక్రము దూషించే అట్టివారే అసురలు అరయ్య తామే దైవమన్నవారు అసురలే ధర తానే దైవమనిచెడే ఇరవై ఇది మానరు ఇప్పుడు పురుషోత్తముని పూజ పొంతమోరు అసురలు సరవి విష్ణుని జపించనివారు అసురలే హిరణ్య కశిపుడును ఈతని నొల్లక చెడె ఇరవై ఈతని నొల్లరు ఇప్పుడూ కొందరు సురలును మునులును సుకాతి యోగులును పరమము శ్రీవేంకటపతి అనుచూ శరణని బ్రతికేరు సరి నేడు వైష్ణవులు ఎర్ర పరిగాన పోయ్యేరిప్పుడూ కొందరు